నమే శ్రుతిస్మృతిపురాణా శరణాలయం భగవత్పాదశంకరం లోక శంకరం పద్దెనిమిదవ శ్లోకం భాష్యం అంతా అయిందే ఓకే ఈ శ్లోకమే చెప్పాల్సింది జానాతి పురుషోత్తము సవ విద్భతి మా సర్వభావేన భారత ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి జానాతి కొంతమంది మేము భక్తి చేస్తాం భజ భజంతి మేము భజన చేస్తా ఉంటాం భజన అంటే ఏమిటనుకుంటున్నారు భజన అంటే ఏడు భజనం భక్తి భక్తి అంటే భజనం అని అనుకునిస్తారు భజనం అంటే మనం ఏమనుకుంటాం ఏదో తబడ హార్మోనియం చుట్టుకొని గానం చేయటం అనుకుంటాం అది భజనలో ఒక అంశము మొత్తం భజనం అంతా అదే స్మాల్ ఆస్పెక్ట్ ఆఫ్ భజన భజన ఇప్పుడు మేరాబాయి శ్రీకృష్ణ భగవాను భజించింది అంటే పాటలు పడింది ఉందని ఆ పాటలు పాడడాక మనం ఇంకా అర్థం జరిగి ఉండదు ఆ పాటల వెనకాల భావం ఉండదు భావము లేని పాట ఎలాంటిది ఎలాంటి పాటలు అది ప్రాణం లేని శరీరము లాంటిది కాదు కాబట్టి భజనం అంటే ప్రేమ ఈశ్వరుణ్ణి భజించుతా అంటే ఈశ్వరుణ్ణి ప్రేమించుత కాబట్టి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఉండాలి తెలుసుకోవడం తెలుసుకోవడం బలపక్ష తెలుసుకోవడం లేని కర్మ భజనము ఇవన్నీ కూడా చాలా సందర్భంగా ఉంటాయి ఒకసారి నాకు బాగా గుర్తు సామర్లకోట రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నాను రైలుకి సామర్లకోట నుంచి బయలుదేరైళ్ళీ ఎక్కడెక్కడ ఇంట్లో వస్తాయి అంటే ఆలస్యంగా వస్తాయి అలాంటి మిల్వే స్టేషన్లో ఉంటే ప్రతి శ్రేణు కూడా మీ ప్రారంభానుసారంగా గంట నుంచి మూడు గంటలు ఆలస్యంగా వస్తుంది కాబట్టి అలా కూర్చుంటున్నా ట్రైన్ ఆలస్యం బయట భజనలు చేస్తున్నారు చిన్న రోడ్డుకొక చిన్న దేవాలయం పెట్టుకుని దాంతో పాటు కొద్దిమంది చేరి భజన చేస్తున్నారు తబలాది పెట్టుకుని భజన చేస్తున్నారని తెలిసిందే తప్ప ఆ భజన ఏమిటి తెలుసుకున్నామని కుతూహలం జరిగింది ఇక్కడ ట్రైన్కి ఇంకా టైం ఉన్నది కాబట్టి అటికేసి వెళ్ళారు దగ్గరికి వెళ్తే తెలుసుకునే దూరం నుంచి హార్మోని తబలా ఈ వాయిస్ వెరీ హైటెస్ట్ వాయిస్లు తప్ప పదం ఒక్కటి కూడా నాకు అర్థం కాలేదు ఎంత ప్రయత్నించినా అర్థం కాదు దగ్గర కూడా ఎంత ఉపయోగం అవుతుంది అదో దగ్గర అయితే కూడా అర్థం కాదు చాలా ఉత్సాహంగా భయం చేస్తున్నారు అదే తెలిసింది తప్ప ఏమో ఫోటోలు దేవుళ్ళ ఫోటోలో కనపడుతున్నాయి ఈ హార్మోనియంలో తపల వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కటి కూడా నాకు అర్థం కాదు అక్కడ ఉండి దాన్ని పరిశోధించాలి ఏదో తెలుసుకుందాం కొన్ని లోపల ఈ రైలు అనౌన్స్మెంట్ వచ్చి మళ్ళీ వాపసు వచ్చారు కానీ తెలియలేదు ఆ కుటుంబ ఆ క్యూరియాస్ ఏ అలాగే మిగిలిపోయింది సో భజన చేస్తూ ఉంటే అది హనుమంతుడా రాముడా కృష్ణుడా ఏమీ జరగకుండా భజన చేస్తూ ఉంటుంది అది చేసే వాళ్ళకి తెలిస్తే సంతోషమే అన్నట్టుగా ఉంటుంది ఏమీ పెద్ద విషయమేమీ ఉండకపోవచ్చు కూడా భజనలో అలాగే కాబట్టి భజన అంటే ఊరికే హంగు ఆర్భాటం చేస్తే అది ఈశ్వరుని భజనము అనే ఒక పరిస్థితిలోకి మనం చేరినాము అంటే బాణాసంఖ తర్వాత పెద్ద సౌండ్ అంటే బెటర్ మోర్ ది సౌండ్ బెటర్ ది భజన్ అలాగా అది అలాగ దాన్ని ఆ స్థితికి దాన్ని దిగజార్చకూడదు అలా అవుతుంది అంటే కారణం ఏమిటంటే తెలుసుకోకపోవడము అనే పెద్ద లోటు తెలుసుకోవడం మీద మీరు ఎంఫసిస్ పెట్టాలి అది ఈ దోషం సమాజంలో వచ్చిందా అని అనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళారనుకోండి కర్మ మీద ఎంఫసిస్ ఉంటుంది తప్ప చేయడం మీద ఎంఫసిస్ ఉంటుంది తప్ప తెలియడం మీద ఎంఫోసిస్ ఉండదు సో మచ్తో ఆ దేవాలయంలో పూజలు చేసి ఆయనకేమీ తెలీదు ఆ దేవాలయాన్ని నిర్వహించే ఆయనకేమీ తెలియదు కమిటీ మెంబర్స్కి ఏమీ తెలియదు ఈఓ గారికి ఏమీ తెలియదు ఒకవేళ ఈఓ ఉన్నట్లయితే తర్వాత ఎవరైనా ఒక అధిపతి పీఠాధిపతి మఠాధిపతి నిర్వహిస్తున్నట్లయితే ఆయనకు కూడా ఏమీ తెలియదు ఓహోహో చాలా విచిత్రమైనటువంటి సమావేశం అటువంటి పరిస్థితి ఉండరాదు తెలుసుకోవాలి జానాటి నేను భక్తి చేసినా తెలుసుకుని భక్తి చేయాలి కర్మ చేసినా తెలుసుకుని భక్తి చేయాలి భజంతి భజంతి అని ఉంది కదా సహా సర్వవి భజతి వాడు భక్తి చేస్తారు ఎలా భక్తి యహా జానాతి సహా భజతి ఎవరు తెలుసుకుంటాడో వారు తెలుసుకుని భజన చేస్తాడు కాబట్టి ఆ వనసను మీరు తప్పకుండా గమనించగలదు కాబట్టి మీరు కూడా తెలుసుకుని భజన చేయాలి ఎలా తెలుసుకోవడము అంటే పురుషోత్తమం ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులందు పురుషోత్తముడై ఉన్నాడు అంటే ఏమిటి మీకేసి మీరు చూసుకోండి మీకేసి మీరు చూసుకుంటే నీకు శరీరము ఆ శరీరానికి అనేక ఇష్యూస్ అనేక క్వాలిటీస్ ఉంటాయి శరీరం అనేప్పటికీ అనేక క్వాలిటీస్ ఉంటాయి అలాగ నేను మగవాడము నేను ఆనుదానము అనేది ఒక స్వామి వెరీ ఫండమెంటల్ బయలాజికల్ ఆపోజిట్స్ దేహానికి సంబంధించి బయలాజికల్ ఆపోజిట్స్ అది ఇంతటి అది అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎవరికి వారికి తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏముంటుంది నేను బ్రాహ్మణులను క్షత్రియు ఇండియన్ హిందూ సొసైటీలో వర్ణం వ్యవస్థ ఒకటి ఉండేది అది కొంత ఒక పద్ధతిలో ఉండేది అది రావు ట్రాక్ లో గుణకర్మ వివాద సహాయం శ్రీకృష్ణుడు చెప్పిందాన్ని జన్మలోకి తీసుకురావటము ఆ రకంగా ఇట్ హజ్ అందరికా చేయం నేను మాడిఫికేషన్స్ వచ్చేది సో అంతే అతను సొసైటీలో ఈ వర్ణము వర్ణము అనే మాట కోరు వాళ్ళు మీ కులని అడుగుతున్నారు కులాన్ని చెప్పి వాళ్ళు చెప్తున్నారు తప్ప వర్ణములు ఎవరు అడుగుతులేదు చెప్పి వాళ్ళు చెప్పను ఒక వర్ణం అడిగితే ఇప్పుడు ప్రొఫెసర్ గారు పెట్టింది వర్ణం ఏమిటి అని అడిగితే దాని అర్థం ఏంటంటే ప్రొఫెషన్ అని అర్థం ఆయన ఏమని చెప్తారు టీచింగ్ అని చెప్తారు ఈ ఇమిగ్రేషన్లో వాడు అడుగుతాడు ప్రొఫెషన్ అని అడుగుతాడు అడిగితే నేను అదో రాస్తాను టీచింగ్ అని వస్తూ ఉంటాను అడుగు ఇడు అని అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి ప్రొఫెషన్ అంటే బిజినెస్ అని అలాగే అది వర్ణం అంటుంది కానీ వర్ణం ఇప్పుడు అది పోయింది దాని ఇంపార్టెన్స్ అది పూర్తిగా పోయినా నేను అన్నం ఇంపార్టెన్స్ బాగా తగ్గింది ఆ పేరుతో అది చాలా మందిలో లేదు ఇంకా దాని అది పోయింది ఆ పేరు కూడా మాయమక్క వర్ణాలు ఉంటాయి నాలుగు వర్ణాలు ఎప్పుడూ సర్వకాలమైందో ఉంటాయి కానీ ఆ పేరు వృప్తమైనది ప్రొఫెషనల్ అనే పేరు మిగిలింది పోతే దాని స్థానంలో క్యాష్ కూలము అనే మాట వచ్చింది కాబట్టి ఈ దేహానికి సంబంధించినటువంటి పూలము అనే ఒక గుణము ఒక లక్షణము మనం భావన చేస్తూ ఉంటాం తర్వాత ప్రాంత ప్రాంతీయ భావనలు ఎక్కువ భారతదేశంలో ప్రాంతీయ భావనలు ఎక్కువ ఒక యునైటెడ్ ఇండియన్ నెస్ ప్యాడ్ ఇండియన్ నెషన్ అది తక్కువ ఇప్పుడు మీరు మన కావ్యాలు అవి చదివాలనుకోండి చదివితే ఇప్పుడు పోతనగారి భాగవతను లేకపోతే మధు చరిత్ర మసు చరిత్ర ఇటువంటి తెల్లలు అనేక కావ్యాలు ఉన్నాయి కదా అవి చదివితే అక్కడ దేశాల పేర్లన్నీ వస్తూ ఉంటారు గద్యలు వంగవంగా అంటే ఇంత పొడుగు కాంభోజ సౌరాష్ట్ర పెద్ద సమాసం ఇంత పొడుగు ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ అంటే భారతదేశంలో ఉన్నాయి ఇవన్నీ ఈ లిస్టు చూసేప్పటికే మనకు అర్థమవుకూడదు ఇక్కడ ప్రాంతీయత యొక్క బలం ఎక్కువ అని మనకు తెలిసిపోతుంది ఇండియన్ సొసైటీ అలా ఉంది అంతేతనే మీకు నేషనల్ పార్టీస్ వాటి బలంతో ఈ ప్రాంతీయ పార్టీలు వాటిని ఛాలెంజ్ చేసేస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ అంటే బీజేపీ కమిటీ మిగతాని ప్రాంతీయ పార్టీ ఈ నేషనల్ పార్టీస్ వచ్చి ఈ ప్రాంతీయ పార్టీలతో చెలిమి చేసి ఏదో చేయక తప్పదు ఎందుకంటే పాలిటీ అంతా కూడా చాలా ఫ్రాక్చర్ అయిపోయింది కాబట్టి ప్రాంతీయ అభిమానము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను తెలంగాణ నేను ఆంధ్రప్రదేశ్ వాడిని నేను పంజాబీని నేను మద్రాసీని ఇటువంటి అభిమానము చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆ గుణం కూడా దేహానికే చెందుతుంది అది కూడా దేహానికే చెందుతుంది అంటే మీరు దేహం అనేప్పటికీవన్నీ వస్తాయి దాంతో పాటు జీవితంలో భాగంగా అది కాకుండా నేను పరుచు వాడను నేను మధ్య వయస్సు కూడాను ముద్దు సలిని ఇవన్నీ వస్తాయి సో దేహంలో మార్పులు వచ్చి పెద్ద వయస్సు వచ్చేప్పటికీ శక్తి అది తగ్గుతుంది కాబట్టి దేహంలో ఆ వయస్సుకు సంబంధించిన ధర్మాలు అవన్నీ వస్తాయి అది అది అయిన తర్వాత ఆరోగ్యం ఉన్నవాడను ఆరోగ్యం లేని రోగిని ఇటువంటివన్నీ వస్తాయి సో ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ జీవితంలో ఒక భాగం కదా మీకు జీవితం అనే పుస్తకాన్ని మీ చేత చదివిస్తూ ఉన్నాను నేను పెద్ద బాలశిక్ష చదివి ఉంటారు మీరు అలాగే ఇది జీవిత శిక్ష జీవితం అనే పుస్తకాన్ని మీరు చదివేట్లాగా నేను ప్రయత్నం చేసుకున్నాను ఇది మీ జీవితంలో ఈ అంశం ఉందా లేదా ఉంది నెంబర్ వన్ ఇది అందరికీ ఉంది నెంబర్ వన్ మళ్ళీ దీంట్లో గృహస్థ సన్యాసి పానప్రస్థ ఇటువంటి ఆశ్రమ భేదాలు కూడా దేహానికి సంబంధించి దాంట్లో భాగంగా ఉన్నాయి అది వన్ వన్ లెవెల్ ఒక లెవెల్ ఉంది ఇంకొంచెం లోతుకి వెళ్ళండి లోపలికి వెళ్ళండి దేహానికి సంబంధించిన ధర్మాలు కొంచెం లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్తే సుఖములు దుఃఖములు తర్వాత రాగద్వేషములు కోపాలు కాపాలు దెండలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ దేహంతో సంబంధం లేకుండా ఒక సపరేట్ లెవెల్ కింద ఉంటాయి అఫ్కోర్స్ అన్నీ కలిసే ఉంటాయి ఈ దేహం ఉన్న తోటే మనస్సు కూడా ఉంటుంది కానీ ఆ మనస్సు అనే లెవెలు దేహం అనే లెవెల్ కంటే విలక్షణంగా మనం సపరేట్గా తీసి చూపించడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇది ఒక స్థాయి సుఖాలు దుఃఖాలు ఇప్పుడు దేహములో పరుచు వాడు అందగారు కానీ మనస్సులో దుఃఖం ఉండొచ్చు ఎవళ్ళ స్థితి వాళ్ళకు ఉంటుంది కాబట్టి అదొక లెవెల్ ఈ లెవెల్ని ఏమంటారంటే సైకలాజికల్ డైమన్షన్ అని అంటారు ఇంగ్లీష్లో తెలుగులో చెప్పాలంటే సూక్ష్మ శరీరము అని అంటారు వేదాంతుల దాంట్ సూక్ష్మంగా ఉంటుంది దాంట్లో ఈ ఫిజికల్ డైమొన్షన్ దాన్ని స్థూల శరీరము కాబట్టి మన జీవితంలో ఈ నేను అనే దాంట్లో స్థూల శరీరము దానికి సంబంధించిన అనేక అంశములు సూక్ష్మ శరీరము దానికి సంబంధించిన అనేక అంశములు కలవు అంటే అక్కడికి ఎంతవరకు కవర్ చేసాం మనం క్షర అక్షర కవర్ చేసాం ఇంకొకటి కూడా ఉంది ఈ రెండే కదండో ఇంకొకటి కూడా ఉంది ఇది పెద్ద న్యూస్ ఎందుకంటే సామాన్యంగా జనులు ఈ రెండే ఉన్నాయనుకుంటారు తప్ప ఇంకొకటి కూడా ఉన్నది అని ఎరుగారు ఇంకొకటి ఉంది మీలో గురించి మీరు తెలుసుకోవాలి కానీ జగత్ లోకంలో ఎలా ఉంటాడంటే జగత్తు గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది జగత్తు గురించి ఏం తెలుసుకుంటాను అదేమో అయ్యే మాట కాదు ఇప్పట్లో తెలియ మాట ఏమి తెలుసుకున్నా ఇంకా ఉంటుంది కూడా దేవుళ్ళ గురించి తెలుసు దేవుళ్ళ గురించి ఒక అభిప్రాయమా ఒక వ్యవస్థ ఏమీ లేదుగా ఎవడి దేవుడు వాడికి ఒకడు సమ్మక్ అంటాడు ఇంకోటి సారత్ అంటాడు మరొకడు మాయిసమ్మంటాడు ఇంకోటి ప్రణాళమ్మంటాడు ఒక అసలు అమ్మలు కాదు అయ్యాలని ఇంకొకటి అంటాడు అయ్యల్లో అడ్డబుట్ట అయ్యాను ఒకటి అంటాడు నిలుగు బుట్ట అయ్యాను మరొకటి అంటాడు ఇదేమీ ఒక వ్యవస్థగా ఇప్పుడు ఇప్పుడు దేవుడు అంటే బలానాలు ఏమి వ్యవస్థ చేస్తారు కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవడానికి కూడా కంగారు లేదు చీకట్లు అయితే చేస్తారంటే మీ గురించి మీరు తెలుసుకోండి అర్జెంటుగా అవసరం మీ లోపల ఈ ఫిజికల్ అండ్ సైకలాజికల్ అదే క్షర అక్షర ఈ రెండే కాకుండా అంతకంటే లోతైనది అంతకంటే సూక్ష్మమైనది చాలా విలువైనది అంతకంటే ఎక్కువ విలువైనది ఒకటి కాలకు ఈ స్థూల దేహం ఎప్పుడూ నశించిపోయితే భూడి అయిపోతుంది మట్టి అయిపోతుంది సూక్ష్మదేహం ఏముందండి ఎంతసేపు సుఖం దుఃఖం రాగం ద్వేషం అదేగా సూక్ష్మదేహం సూక్ష్మదేహంతో సుఖపడ్డవాడు ఎవరు ఉన్నాడు దాంతో సతమతమయ్యే సందర్భమే ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది సూక్ష్మదేహం అంటే మనస్సు ఒకప్పుడు సుఖంగా ఉందని అనుకునే లోపల ఆ సుఖం పోయి దాని స్థానంలో దుఃఖం వచ్చేస్తుంది కాబట్టి ఈ సూక్ష్మదేహం అనేది ఒకటి ఉన్నది పూర్వజన్మ తరువాతి జన్మ వీటన్నింటికీ అదే కనెక్ట్ అయి ఉంటుంది పూర్వజన్మ నుంచి వచ్చింది ఆ సూక్ష్మదేహం తర్వాతి జన్మ రోజు పోతుంది కూడా ఇట్ విల్ గో సో ఈ రెండింటితో అయిపోలేదు మూడోది ఒకటి ఉంది మూడోది లేదు అంటారే కొంతమంది అన్నారు ఈ రెండే మాట్లాడుకుంటున్నాయి ఈ రెండు వాళ్ళని ఆస్తికులు అంటారు మూడోది ఒకటి ఉంది వాళ్ళు ఆస్తికులు వాడు మూడోది ఒకటి ఉంది ఏమిటై ఉంటుందంటారా మూడోది ఈ రెండింటికంటే గొప్పది ఉత్తమం ఉత్తమ అది ఏమిటై ఉంటుంది ఉత్తమం గొప్పదే గొప్పదే సరే ఏమిటి గొప్పదే అంటే ఏమిటి చూసుకో దేహము స్థూలము మనస్సు సూక్ష్మము పరస్పరము సూక్ష్మదృష్ట్యా ఇది స్థూలము స్థూల దృష్ట్యా అది సూక్ష్మము ఏది స్థూలము కాదో సూక్ష్మము కాదో అస్థూలం అన్నాను అంటే స్థూల సూక్ష్మములనే విభాగమునకు అతీతమైనది పొడుగు పొట్టి అనే విభాగమునకు అతీతమైనది పుట్టుక చావులు లేనిది అటువంటి ఒక గొప్ప తత్వము తత్వమత అది తత్వం ఒకటి మీ అందు కదలు మీ అందు ఉంది ఎప్పుడు ఎప్పుడో కదలు ఇప్పుడే ఉంది ఎక్కడుంది ఇక్కడే ఉంది కొంతమంది అనుకుంటారు కాశీలో పొయ్యి కూర్చుంటే దేవుడు ఉంటాడు అనుకుంటారు కాశీలో పొయ్యి కూర్చుంటే దేవుడు ఉంటాడా దేవుణ్ణి ప్రేమగా భావన చేస్తే దేవుడు ఉంటాడా దేవుణ్ణి భావన చేసే హృదయంలో దేవుళ్ళు ఉంటాడు అంతే తప్ప కాశీలో మీరు దేవు కాశీలో వెళ్ళి చాకాటాడుకుంటూ కూర్చున్నారనుకోండి దేవుడు ఉన్నట్టు అయింది లేకపోతే కాశీలో మీరు రూము కొనుక్కుంటారు అక్కడ ఉండడం కోసం వాడు ఏమంటాడు ఐదు లక్షలు అంటాడు మీ దగ్గర అప్పటికే ఆరు ఏడు లక్షలు తీసుకుంటే కానీ ఇవ్వడు ఇలా ఇచ్చిన తర్వాత వర్షం పడితే లీక్ అవుతూ ఇప్పుడు వాడు వాడు మళ్ళీ దాన్ని బాగు చేయించాలి వాడితో దెబ్బలాట వాడు గౌడీ మీరేమో ఇక్కడ నుంచి కొత్త కాలంలో ఏదో శివుణ్ణి భజించేద్దామని వెళ్ళి వీటితో దెబ్బలాట కొడుతూ పుష్టి పడితే ఎక్కడ అన్యాయం అయిపోయింది జగత్తులో ఎక్కడ అన్యాయం లేదు ఆఖరికి కాశీలో కూడా న్యాయం లేదు అని దుఃఖపడితో విచిష్టూ ఉండాలి కాబట్టి కాశీ దేవుడు వచ్చేస్తా దేవుడు ఎక్కడుంటాడు ఏ హృదయంలో ప్రేమ ఉంటుందో ఆ హృదయంలో ఉంటాడు ప్రేమ రూపుడే ఉంటాడు పూర్ణుడుగా ఉంటాడు పురుషేనా పురుష పూర్ణత్వాత్ పురుష పూర్ణ రూపుడే ఉంటాడు కాబట్టి మీ లోపల ఆ పురుషోత్తముడు కూడా ఉన్నాడు వాదండి దేవుడు అప్పుడు మా నన్ను అంటే దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కదా చెప్తూ ఉంటారు నేనుగా పురుషోత్తముడను మీ లోపల ఉన్నాను అయితే మరి కనపట్టలేదు ఈ రెండు కవర్ అయి మన ఫోకస్ దేహం మీద మనస్సు మీద ఎప్పుడైతే పడిపోయిందో కవర్ అయిపోయి సో వెరీ అన్ఫార్చునేట్ ఎందుకు కలర్ అయిపోయింది సమ్మూఢ ఇది పరమ మూఖుడు మోహము మోహము గలవాడు మూఢ అంటే మోహము గలవాడు మోహము అనేది మీరు అర్థం చేసుకోవాలి మోహ వైచిక్ నేను మోహశబ్దం వచ్చినప్పుడల్లా కొత్తగా చెప్పినట్టు చెప్తూ ఉంటాను ఎందుకంటే అంటే మనుషుల జీవితాలను మోహము శాసిస్తూ ఉంటుంది మోహంలో ఉంటాడు పెద్ద మోహంలో ఉంటుంది సిస్తూ ఉంటాం సో దేవుడి గురించి వీడు భక్తుడు ఉన్నాడనుకోండి దేవుడి గురించి పైకి చూస్తూ ఉంటాయి అంటే మోహం అనేది అలా ఉంటుంది సో మోహం ఏం చేస్తుందంటే మనుషుల్ని వాళ్ళ ధారణలు ధారణలు అంటే కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ మన జీవితాన్ని ఈ ధారణలే నడిపిస్తూ ఉంటాయి ధారణలతోటే మనిషి జీవి చేతులు కాళ్ళతో జీవిస్తాడు ధారణలను బట్టి జీవిస్తాడు వీటి లోపల ఉండే ధారణలు తప్పు అనుకోండి అప్పుడు వాడి జీవితం ఏమైపోతుంది చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు వేసవి కాలంలో ఒకడు తెలియర్టు కొనుక్కొని పోలియస్టర్ ప్యాంటు కట్టుకుని బెల్ట్ పెట్టుకుని టై కట్టుకుని నేను చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాను అని అనుకున్నా అనుకుంటున్నాడు లోపల ఉడికిపోతూ ఉంటాడు చర్మము కమీలిపోతూ ఉంటుంది వేడిక తెలిషత్తు యొక్క వేడిక వేషంలో మరి ఇంత కష్టపడితో వాడు ఆ వేషాన్ని అలాగే మెయింటైన్ ఎందుకు చేసుకుంటున్నాడు అంటే దాని పేరే మోహము ఆ మోహం ఏం చేస్తుందంటే ఒక తప్పుడు ధారణ ఇది మంచి ఫ్యాషనబుల్ డ్రెస్ అనే ధారణ తప్పు ధారణ వల్ల దేహము పెద్ద అనారోగ్యాన్ని గురవుతుంది మోహం ఇప్పుడు మీరు ఏమి అనుకోవాలంటే నేను చెప్తాను మనకి డయాబెటీస్ ఎందుకు వస్తుంది మోహం అని వస్తుంది మనకి ఆహార విషయంలో మోహం కినుక లేకపోతే డయబెటీస్ రాదు అలాగే ఇతర వ్యాధులు కూడా ఇప్పుడు స్పాండిలైటిస్ ఎందుకు వచ్చింది ఎప్పుడు యోగం అనేది ఎప్పుడు చేయకపోవడం చేత స్పాండిలైటిస్ వచ్చింది బ్యాక్ పెయిన్ ఎందుకు చేయకపోవాలి యోగం అదేనా ఒకసారి యోగం చేయొచ్చు కదా మీరయ్యేది నేనే ఎవరైనా కొంచెం యోగం చే యోగా చేయచ్చు కదా అంటే మాకు యోగా చేయడానికి ఖాళీ లేదు నేను చాలా బిజీగా ఉన్నాం పిల్లలు స్కూల్లో దింపాలి ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఖాళీ లేదు అని ఈ రకంగా ఎవరికి వాళ్ళు యోగా చేయకపోవడాన్ని జస్టిఫై చేసుకుంటారు ఆ మిడిల్ ఏజ్లో వాళ్ళు అలాంటి పొరపాటు చేస్తారు దాంతో బీపీ వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఇవన్నీ అంటే ఒక జీవితాన్ని ఇప్పుడు ఖాళీ లేకని డబ్బు సంపాదించడం మనుషుడా మానడు ఉన్న సమయాన్ని డబ్బు సంపాదించడానికి వృక్ష కానీ ఆ తీరా సంపాదించిన డబ్బు సుఖంగా మనం అనుభవించాలంటే ఆరోగ్యం ఉండాలి అసలు ఆరోగ్యమే మహాభాగ్యము అనే సంగతి మర్చిపోతాడు మర్చిపోయి డబ్బు మూత కడతాడు ఆరోగ్యాన్ని కోల్పోతాడు మరి ఇది మోహం కాదా తర్వాత భోగము ఎందు ఆనందము గలదు అని అనుకుంటారు అనుకున్న భోగముల వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకుంటారు ఇది మోహం ఇది లౌకిక మోహం ఆధ్యాత్మిక మోహములు ఉంటాయి అంటే ధర్మ మార్గంలో ఉండి వాడికి మోహములు ఉంటాయి వాడు ఏమన్నా ఉంటాడంటే యొక్క భావనతో సంబంధం లేకుండా మనస్సులో రాగద్వేషముల యొక్క శుద్ధి ఇటువంటివి అక్కర్లేకుండా కేవలము ఒక యాంత్రికమైనటువంటి పనిని కర్మను అనుష్ఠించుట ద్వారా మనం ఈశ్వరుణ్ణి సంతృష్టి పరిచేసి మన పబ్బాన్ని మనం గడుపుకోగలుగుతాము అని అనుకుంటాడు మరి అది మోహం అంటారా కాదంటా ఇలాంటి మోహము చాలా ఉంటుంది ఈ మోహాన్ని గురించి కావ్యకంఠ గణపతిభం ఏమన్నాడంటే వేదాన్ని అర్థం తెలుసుకోక లేకుండా కేవలం పారాయణ చేసేస్తే చాలు మనం ఈశ్వరుని అనే పెద్ద మోహంలో సమాజము అనే రాశారు ఆయన మోహాన్ని ఆ ఈ మోహం అనేది మన జీవితాలని గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ మోహము పూర్తిగా దూరం పెట్టి అంటే మన ధారణలన్నిటినీ లిస్ట్ కింద రాసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎటువంటి ధారణలను మనం కలిగి ఉన్నాము అని లిస్ట్ రాసుకోవాలి రాసుకుని వీటిలో మోహము యొక్క ప్రభావం వేటి అని దృష్టి ఇప్పుడు బయటికి వెళ్ళేప్పటికీ ఫలానా మనిషి ఎదురొస్తే మంచి ఇంకో మనిషి ఎదురొస్తే చెడు అని మీరు అలాంటి దానికి శకున శాస్త్రం పేరు పెట్టి అలాంటి నమ్మకాలతోటి మీరు జీవిస్తున్నారా అది రాసుకోండి దానికి తిక్కు అది మోహము అనే కేటగిరీ కింద కోసం పుట్టుమత్సవ శాస్త్రము అనేటువంటి శాస్త్రం అంటే గీతాశాస్త్రమా పుట్టుమత్సవ శాస్త్రమా ఏది శాస్త్రము సో గీతాశాస్త్రీధం పుణ్యం అన కాబట్టి పుట్టుమోత్సవ శాస్త్రం ఇదం పవిత్రం అన ఏది ఏది శాస్త్రం సో పుట్టుమత్సవ శాస్త్రము అని ఒక సుమహం పెట్టుకోవడం ఇక్కడ పుట్టుబడుతుంది అక్కడ పుట్టుబడుతుంది అని చెప్పేసి చూసుకుంటాం కొన్ని కనపడి కొన్ని కనపడనవి దాని గురించి ఆలోచన చేసుకుంటూ కూర్చున్నారు కొన్ని మీకు అటువంటి కృషి ఉన్నట్లయితే దాని పేరు మోహం బల్లెపాటు శాస్త్రం బల్లి నెత్తిమే పడితే మంచిదా తొడమే పడితే మంచిదా కళలో పడకుండా ఉండే ఎక్కడ పడ్డా మనం తిని అన్నంలోనూ కంట్లోనూ ఎక్కడా పడకుండా ఉండే ఎక్కడ పడ్డా పర్వాలేదు అది పడి అది పాడిపోతే మంచిది మనమే పడి ప్రాణం పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేసి ఇవన్నీ మనకు పడుతుంది సో ఇటువంటి కళ తోక లేని శుద్ధ పూర్తి అంధవిశ్వాసముల కేటగిరీకి చెందినవన్నీ కూడా మోహము అనే దాంట్లోకి వస్తాయి మోహము అనబడతాయి కాబట్టి ఆ మోహములను మీ జీవితాన్ని మీరు లిస్టు రాసుకోవాలి కొంతమంది జీవితంలో రెండు వందల యాభై నాలుగు డజన్ల మోహాలు ఉంటాయి కొంతమంది రెండు రజన్ల మోహాలే ఉంటాయి కొంతమందికి అరడవన్న మోహాలే ఉంటాయి చాలు మనం ప్రాణం చేయడానికి ఒక్క మోహంగా కాబట్టి ఈ విష్ణు దర్శకునే మోహములు కొన్ని ఇంకో కొన్ని మోహాలు చెప్పంటారా కొంచెం ఫిలాసఫీలో మీరు పైకి వెళ్ళారనుకోండి కొన్ని మోహాలు చెప్పంటారా దేవుడు దూరంగా ఉంటాడు ఎద్దురే తద్వరికితే అక్కడ శంకర్ వాళ్ళు వస్తారు మోహంలో ఉన్నవాడికి దూరంగా ఉన్నట్టు తెలుసుకున్న వాడికి దగ్గరగా ఉన్నట్టు తర్వాత దేవుడు నాకంటే భిన్నంగా ఉంటాడు అది కూడా మోహం కాబట్టి ఈ విధంగా మన మోహములనన్నిటినీ మనం తెలుసుకుని వాటిని త్రోసికూర్చవలేము అసమ్మోహ సో ఈ విధంగా మోహములను ఎప్పుడైతే మీరు త్రోసిపుచ్చుకుంటూ పోతారో అప్పుడు మీరు ఆ పురుషోత్తములను తెలుసుకుంటారు ఇప్పుడు మాతృ దేవోభవ పితులు దేవోభవ తల్లిగారు జీవించి ఉన్నంతకాలం వారికి సేవ చేయటం తల్ తండ్రి గారు ఉన్నప్పుడు వారికి సేవ చేయటం సో ఆచార్యుడికి ఏదైనా కొద్దిగపు సేవ చేయడం వాళ్ళే దేవుళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళే అక్కడ ఆ మాటను ఒక ఒక రకమైన పవిత్రతను ఆపాదించడం కోసం చెప్పినట్టుగా మనం అనుకోకూడదు అవి నితరల్ని కరెక్ట్ కాబట్టి మీరు తల్లిగారికి సేవ చేస్తే ఇంకా అన్ని యజ్ఞాలు యాగాలు కృతములు అన్ని దాంట్లో ఇంక్లూడ్ దేవుణ్ణి మీరు వేరే భజించనక్కర్లే తల్లిగారిని భజిస్తే చాలు ఇంకా వేరే దేవుణ్ణి భజించనక్కర్లా ఎందుకంటే తల్లిని మించిన దైవము నేనే లేదు కాబట్టి ఈ విధంగా దైవానికి సంబంధించి ఎన్ని అన్ని భావజాలములు భావ ఎంత భావజాలము కలదో దానిని అంతా కూడా శోధన చేసి దాన్ని క్లీనప్ చేసుకోవాల్సినటువంటి అవసరము కలదు మీకు చిత్తశుద్ధి అంటారు చిత్తశుద్ధి కాలము చోటు చక్రశుద్ధి కాదండి చిత్తశుద్ధి మీరు చక్రం శుద్ధి అని అలాంటిదేమో కొత్త లేదో కొత్త మీరు ఆ రకంగా మీరు ఇబ్బంది పడుతుంది చక్రాలకు ఏమో శుద్ధి చేస్తారు చక్రాలు ఉంటే కదా శుద్ధి చేయటం చక్రాలు ఉంటే ఉండవు మీరు ఉంటే భావన చేసుకోవటం చక్రం ఒక ఎక్స్ప్రెషన్ ఉంటాయి ఒక చక్రం ఉంటుంది ఇప్పుడు ఆజ్ఞా అంటే ఒక ఎక్స్ప్రెషన్ అదొక పదం అంతే తప్ప ఇప్పుడు సొసైటీలో సర్కిల్స్ సర్కిల్స్ ఉంటారండి వీళ్ళు బిజినెస్ పీపుల్స్ సర్కిల్ వాళ్ళేమో ప్రొఫెషనల్స్ సర్కిల్ అంటే సర్కిల్ అంటే అక్కడ సర్కిల్ గీసుంటుందనే అది చక్రము అంటే సర్కిల్ సిగూసి ఉంటాయి అండి సర్కిల్ సిగించుకుంటాం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సర్కిల్ అన్నది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలాగే ఇక్కడ కూడా ఆజ్ఞాచక్రము అనాహత చక్రము వేరే ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఫాజికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే కాని విధంగా చక్రాలు ఏ ఉండవు అది శుద్ధంతోనే ఉండదు మేము శుభ్రంగా స్నానం చేస్తే అది శుద్ధి దేహానికి పవిత్రంగా అద్వేష్టాలు సర్వభూతాల మాయా అనుభూతం జిహ ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండా కపటము మోసము లేకుండా అమాయకంగా ఉంటే అది చిత్తశుద్ధి అనుకోండి అంటే ఏది ఉంటుంది సబ్బోధిపతి తోముకోవాలి చిత్తశుద్ధి ఉంటుంది మరి ఈ చక్కన శుద్ధి అంటే ఇదో కొత్త అలా తృష్టి పట్టాల్సినటువంటి లేదు కాబట్టి మోహము అనే దూరణి ఏ అనేక రూపాలుగా మనుషుల్ని బాధిస్తూ ఉంటుంది కనుక ఈ మోహమును దూరంగా పెట్టి అసంమోహ ఈశ్వరుణ్ణి తెలుసుకుని ధ్యానాతి పురుషోత్తము అప్పుడు వాడు భజిస్తున్నాడు సహా సర్మూ వాడు ఆ పురుషోత్తముల్ని తెలుసుకుంటే సర్మమును తెలుసుకున్నట్టే ఎందుకంటే సర్వములు మూడు రాశులు కింద చెప్తి చేసి శ్రీకృష్ణుడు వర్ణించినట్టు ఆ మాట భాష్యకారులు చెప్పారు మూడే రాశులు క్షరము అక్షరము పురుషోత్తమ కాబట్టి మూడు వీడు తెలుసుకుంటాయి ఈ క్షర అక్షరములను ఎందుకు తెలుసుకుంటాడు ఇవి ఆత్మ కాదు అనే విధంగా తెలుసుకుంటాడు ఇప్పుడు బియ్యం ఇంటికి ధాన్యం ఇంటికి రావాలంటే సో ఊక చెత్త జిడ్డి జాదము వాటన్నిటినీ కూడా దూడగొట్టాలి అంతే చేతతోటి ఇలా ఇచ్చి గాలి పెడితే అవన్నీ పోతే ధాన్యం వస్తుంది అవన్నీ క్షరాక్షరములు పోవాలి ఉత్తమ పురుషోత్తమును మనకు లభించాలి కాబట్టి అది సర్వం తెలిసేసినట్టయితే నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు సో సర్వం అవి తెలుసు వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు వాడు నన్ను భజిస్తున్నాడు భజతి మా ఇది భక్తి కాబట్టి భక్తికి ముందే ఉండాలి ప్రీ కండిషన్స్ ఏమిటి అసంహ ఈ రెండు కూడా భక్తికి ప్రీ కండిషన్స్ ఆ రెండింటినీ మీరు పట్టుకోవడం మానేసి భక్తి భక్తి అంటే దాంట్లోకి రెండు దోషాలు ప్రవేశిస్తాయి భక్తిలో ఒకటి అజ్ఞానము జ్ఞానాతి మీరు ఫోకస్ పెట్టకపోతే అజ్ఞానం ప్రవేశిస్తుంది రెండవది ఏం ప్రవేశిస్తుంది మోహం ప్రవేశిస్తుంది మోహము పలు రూపాలుగా అనేక రూపాలుగా ఉంటుంది మోహము ఉదాహరణకు మనకి అర్హత ఉన్నా లేకపోయినా దేవుడికి ఫలానా పూజ చేసేస్తే మన కోరిక తీరిపోతుంది అది మోహం అంటారా కాదంటు మనకి అర్హత ఉంటే దేవుడు ఏమంటాడంటే నువ్వు నన్ను పూజ చేయట్లేదు నువ్వు అర్హ మార్కులు నాకు డెబ్భై మార్కులు రావాలి అని పూజ చేస్తారా పుస్తకం చదవకుంటాను పుస్తకం బాగా రాస్తే డెబ్బై మార్కులు నేను పుస్తకం సరిగ్గా చదవకుండా పరీక్ష బాగా రాయకుండా నాకు డెబ్బై మార్కులు పూజ చేస్తే అప్పుడు దేవుడు ఏమంటాడో తెలిసినా నీకు మాత్రం నేను డెబ్భై మార్కులు అలా ఇస్తాను నాన్న నీకు అర్హత లేదు కదా నువ్వు చేసిన పూజ వేస్ట్ కదలే ఇంకోటి ఇస్తానులే నష్టానికి డెబ్భై మార్కుల గురించి మాత్రం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని దేవుడు అడుగుతుంటాడు రైతాను కాబట్టి కాబట్టి దేవుణ్ణి పూర్తి చేస్తే మార్కులు వస్తాయి అది మోహం అంటారా కాదు కానీ ఓ దేవుడా నేను కష్టపడి చదువుకున్నాను నాకు మరుపు లేకుండగా నేను చదువుకున్నది నాకు వినియోగానికి వచ్చేట్లాగా అటువంటి సద్య స్ఫూర్తి లేక సమయ స్ఫూర్తి నాకు ఇవ్వు అని మీరు ప్రార్థించవచ్చు యు హైట్ టు ప్రేరణ విషులు ప్రేమ అంతేగాని ఒకతను ప్రే చేస్తున్నాడు ప్రేయరు నేను పరీక్షలకు బాగా తయారు కాలేదు పరీక్షలు వాయిదా పడతాయేమో అని ఒక వార్త వస్తోంది కాబట్టి ఓ దేవుడు పరీక్షలు వాయిదా పడిట్లా నేను కోరుకుంటున్నాను అని ప్రార్థించాడనుకోండి అప్పుడు అది న్యాయమైన ప్రార్థన కాదు అది ఎందుకంటే వీరికి పరీక్షలు వాడిదా పడితే మేము మిగతా వాళ్ళందరూ కూడా ఉంటాం దేవుడు ఇలాంటి ప్రార్థనలను ఇంకో కొంతమంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు లేవని ఓ దేవుడా మేము కష్టపడి చదువుకున్నాము రెడీ ఫర్ ది ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోతే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి చదువుకోవాలి ఈ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయిపోతే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిస్ అయిపోతాము కాబట్టి వాయిదా పడకూడదు అని చాలామంది కోరుకుని పూజలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు దేవుడు ఎవడ ప్రార్థన ఇప్పుడు ఐపీఎల్ మన హైదరాబాద్ వాళ్ళు నగ్గాలను మనం యజ్ఞం చేసామనుకోండి హైదరాబాద్లో ఐపీఎల్ హైదరాబాద్ టీం ఉంది కదా మనం ఎగ్జిన టూర్నమెంట్ వాళ్ళు అది నిర్గాలను మనం యజ్ఞం చేసామనుకోండి ఢిల్లీ తీర్మే కాదని ఢిల్లీలో వాళ్ళు యజ్ఞం చేశారనుకోండి ఇప్పుడు దేవుడు ఎవరి కోరిక తీర్చాల్సి ఉంటుంది ఆయన ఏం చేయాలి ఈ యజ్ఞాల్లో ఎక్కువ డబ్బు ఎవడు ఖర్చు పెట్టాడు ఎవడు ఎక్కువ బాగా ఎవరు చేశాడో వాళ్ళ కోరిక తీర్చాలి తీర్చే అప్పుడు ఏమవుతుందో తెలిసినా దేవుడికి కొద్దిపాటి మోహాన్ని మనం అటకట్టిన వాళ్ళ ఉంటాం కాబట్టి దేవుణ్ణి ప్రార్థించేప్పుడు కూడా దాంట్లో మోహము నెంబర్ వన్ నెంబర్ టూ దేవుడు మనకంటే భిన్నంగా ఉన్నాడన్నట్టుగా కాదు ఆయన పురుషోత్తమ మన హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుని ప్రార్థించమను అప్పుడు ఎవడైతే ఈ విధంగా భజిస్తాడో ఎలా భజిస్తాడు ప్రతి అవి భక్తి సర్వభావైన భజతి సో వాడు నన్ను భజిస్తాడు భజిస్తాడంటే భక్తిని చేస్తాడు ఎటువంటి భక్తిని చేస్తాడు సర్వభావైన భద్రతి సర్వభావముతో సర్వాత్మభావము అని జ్ఞాన సందర్భంలో సర్వాత్మభావము అని అంటారు భక్తి సందర్భంతో సర్వభావమైన భజ్యతీ సర్వభావముతో భజించుటంటే చాలా సింపుల్ అంటే కష్టమే కాదు ఇప్పుడు పృథివీ రూపముగా పరమేశ్వరుడు గలడు అందుకైతేనే మన వాళ్ళు పృథివీకి పూజ చేస్తారు భూమి పూజ అని వేరు వేరు ఉంటారు భూమి పూజ అని వీళ్ళు దాన్ని ఒక రిచువల్ కింద మార్చుకుని ఇల్లు కట్టే ముందు భూమి పూజ ఏదో చేస్తూ ఉంటారు బట్ ద పాయింట్ ఈజ్ దేవుణ్ణి పూజించకుండా భూమిని పూజించటం ఎందుకు ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలండి మీ ఇష్టదేవో కృష్ణుడు అనుకోండి మీరు కృష్ణుడిని పూజించాలి భూమిని ఎందుకు అంటే కృష్ణుడు భూమి రూపంగా ఉన్నాడు అందుకోసం భూమి పూజ వచ్చింది ఒకవేళ మీకు భూమి పూజ మీకు మిగతా ఫైట్స్లో మిగతా మతాల్లో ఉండదు ఎందుకంటే వాళ్ళ మతాల్లో దేవుడు వైకుంఠ అక్కడ అక్కడెక్కడో హెదర్లో ఉంటాడు ఈ చుట్టుముట్టు ఎక్కడ ఉండడు కాబట్టి ఈ భూమిని పూజించడం అనేది ఉండదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఏం చేస్తారు దేవుణ్ణి పూజిస్తారు కానీ మనం ఏం చేస్తాం భూమిని పూజిస్తాం ఎందుకని సర్వభావైనా మనకి దేవుడు భూమి రూపంగా ఉంటాడు తర్వాత ఇప్పుడు పుష్కరాలు రాబోతున్నాయి నదీ స్నానం మీరు గంగా కాశీ వెళితే గంగా నదిలో స్నానం చేసి అది ఆస్థ ఒక శ్రద్ధకు సంబంధించిన విషయము అందరూ చేస్తూ ఉంటారు సో నేను కూడా ఒకప్పుడు చాలా శ్రద్ధగా నదీ స్నానాన్ని చేస్తూ ఉండేవాళ్ళు ఎంత నదీ స్నానం మీద ఎంత ఫోకస్ ఉండేదంటే నేను రాజమండ్రిలో దిగడానికి బదులు రైలు కొవ్వూరులో దిగే ఇన్కన్వీనియంట్ కొవ్వూరు ఈజ్ నాట్ ఎ వెరీ కన్వీనియంట్ ప్లేస్ టు గెడ్ అవ్ అది వెళ్ళాల్సిన చోటు కూడా కాదు రాజమండ్రి మీద దిగి వెళ్ళాలి కానీ కొవ్వూరులో దిగి ఆ ఇన్కన్వీనియన్స్ అంతా భరించి గోదావరి తీరానికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి ఎందుకంటే రాజమండ్రిలో గోదావరిలో స్నానం చేయటం చాలా కష్టంగా ఉంది ఎందుకంటే చాలా కష్ణంగా ఉండేది అక్కడ అంటే కొవ్వూరు కొంచెం శుభ్రంగా ఉండేది అందుకోసం కొవ్వూరులో స్నానం చేసి బయటకు ఆ రోడ్డు మీద నిలబడి అటుపోయే బస్సు అదిగో ఏదో ఎక్కి ఆ వెళ్ళి అక్కడ అలా కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు కష్టం అనిపిస్తున్న వాళ్ళు అప్పుడు అభిపేయం చే ఎందుకంటే నదీ స్నానం చేయాలి అని ఒక పట్టుద సో కాబట్టి నదీ నదీ స్నానం ఎందుకు చేయాలి పుష్కరాల్లో వీళ్ళందరూ ఎందుకు స్నానం చేస్తున్నారు నదీ స్నానము ఎలా పవిత్రము ఎందుకో తెలుసునా నది రూపంగా ఈశ్వరుడు ఉన్నారు అది పవిత్రం వీళ్ళు ఏమని నదిలో పుష్కరుడు ప్రవేశించాడు అని చెప్తారు నదిలో పుష్కరుడు ప్రవేశించక ముందే నదీ రూపంగా ఎవరు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నారు పుష్కరుడు ప్రవేశిస్తే అది అదనం అంతకు ముందే ఎవళ్ళు ఉన్నారు ఈశ్వరుడు నదీ రూపంగా ఉన్నాడు కాబట్టి పుష్కరాల్లోనే స్నానం చేయాలనేమీ కాదు ఎప్పుడైనా చేయ రూపంగా ఈశ్వరుడు అది శ్రుటి ఫలానా తారీఖునాడు పుష్కరుడు ప్రవేశిస్తాడు కాబట్టి అప్పుడు స్నానం చేయాలి అది స్మృతి ఇటు శృతి కాదు అటు స్మృతి కాదు నదిని దుర్వినియోగం చేయడం ఇది లౌక్యం అలాగే అన్ని లెవెల్స్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి సర్వభావేన అంటే నదీ రూపంగా పరమేశ్వరుడు గలడు జల రూపముగా పరమేశ్వరుడు గలడు మీరు ఇంకుడు గుంత తల్లిస్తే దాని పేరు జలయజ్ఞము మీరు ఈశ్వరుని ఆరాధించినట్టు అవుతుంది నేను మీకు చిన్న మన విచ సర్వభావేన భావత అంటున్నాడు కనుక మీరు మీరు ఇంకుడు గొప్ప ఒకటి కలుగుతారు మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక సంవత్సర కాలంలో పూజకు మీరు ఎంత ఖర్చు పెడతారు తీర్థయాత్రలు పూజ దానము ధర్మము దీన్ని ఎంత ఖర్చు పెడతారు తిరుపతి వేళ్ళు వస్తే నాలుగు వేళ్ళు ఖర్చు అవుతుంది రోజు దీపం పెట్టడానికి మూను ఖర్చు అగరబర్తి అంబికా దర్బార్ అగరబట్టి కొన్నాడంటే అది పేకటం ఇరవై రూపాయలు చూపున అలాంటి కొంత ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ ఖర్చులన్నీ ఆపేసాయి ఈ పూజలన్నీ ఆపేసి ఆ ఖర్చు అంతా పెట్టి అది ఆ డబ్బంతా పెట్టి ఆ శ్రమనంతా కూడా ఆ ఎఫర్ట్ అంతా కూడా ఒక చోటకి చేర్చి ఒక ఇంకుడు గొంతు అని మీరు తయారు కరెక్ట్గా చేయండి సైంటిఫిక్ గా చేయండి ఇంకుడు గొంతు ఓయ్ తది దాంట్లో కొంత కొన్ని చెత్త జలార వేసి మూసి ఇటువైంకుడు కొంత అంటే గవర్నమెంట్ వాళ్ళని సంతోషపెట్టచ్చు కానీ మీ మనస్సు సంతోషపడాలి ఇంకుడు కొంత ప్రతిష్ట జలయజ్ఞము అని జలయోజ్ఞము ఉంటుంది తర్వాత ఓ మొక్క పాత్ర ఒక మొక్క పాత్ర మీ చేతనైతే ఓ మొక్క నర్సరీకి పోయి పట్టుకొచ్చి ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోటు చూసి ఒక మొక్క పాత్ర ఆ సందర్భానికి తగ్గట్టుగా చేయాలి ఒక వాళ్ళతో దెబ్బలాటొచ్చేట్లా కాకుండా అలాగే ఎవరో ఎదుకో ల్యాండ్లో వెళ్ళి పాతి రావడమో అలా కాకుండా మీ సందర్భాన్ని బట్టి చేయాలి అది కుదరాలి ఆ సందర్భం మీకు కుదరాలి మొక్క పాత్ర అంత భారతదేశంలో మొక్కను నరికేయడం తేలిక కానీ మొక్కను పాతడం తేలిక్క దానికి ఇదలా ఆటంకాలు వస్తాయి ఆటంకాలు లేని విధంగా ఓ మీ ఇంట్లోనే భగవంతుడు మీకే చోటు ఇచ్చాడు అనుకోండి ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఏ చోటు ఉండదు వాళ్ళు ఇంకో టీవీ కావాలంటే పెట్టుకోగలుగుతారు పాతి వేలు ఖర్చు పెట్టి బాత్రూంలో టీవీ బెడ్రూమ్ లో ఇంకో టీవీ పెట్టుకోగలుగుతారు ఎల్విడీ టీవీలు పెట్టుకోగలుగుతారు పాతిక వేలు ఖర్చు పెట్టి కానీ ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి మొక్క పాతడానికి ఇంకొక పాత డబ్బాల్లో మట్టిపోసి తులసి మొక్క ఇది పెడతారు తులసి మొక్క లేకపోతే మనీ ప్లాంట్ అని పెడుతుంది మోహము ఉన్నదానికి మనీ ప్లాంట్ చక్కనే నిదర్శనము ఆ మొక్క పెట్టేస్తే మనకి డబ్బులు అలాగా ఇబ్బడి మొబ్బడిగా పడిపోతాయి ఏమంటే డబ్బులు అలాగే ఇబ్బడి గుబ్బడిగా వచ్చి పడిపోతుంటే అది లోభం అవుతుందా కదా ఆ డబ్బులు అన్నింటికి భద్రం చేసుకోవటం అనే కార్యక్రమం ఉండనే ఉన్నది అదో పెద్ద పెద్ద బరువు కాబట్టి అలా కాకుండా సో అదేదో మీరేదో చేస్తూనే ఉన్నారు ఏదైనా ఒక మొక్క అంటే చెత్త అవ్వాలి మొక్క పాతంలో నేను తులస మొక్క పాకంలో అలా తప్పించుకోవడానికి వీలు లేదు చెత్త అది పాతితే అది పృథివీ అయితే అగ్ని మీకేదైనా చేతనైతే హోమం ఒకటి ఏడాదికోక హోమం చేయ అగ్ని రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు ఎందుకంటే సర్వభావము కావాలి అంతే తప్ప ఈశ్వరుడు అంటే ఒక ప్రతిమ ఓ విగ్రహం ఓ అక్కడే ఉన్నాడు ఈశ్వరుడు మూడు అంగుళాలు ఉంటే పర్వాలేదు నాలుగు అంగుళాలు ఉండకూడదు ఇలాగంటి మోహాల్లో పడిపోయి ఐదు అడుగులు ఉన్నాడు కాబట్టి పనికిరాదు పూజకి ఏడు అడుగులు ఉంటే తప్పవుతుంది మా దే మా దగ్గరున్న దేవుడు కంటే మీ దగ్గర ఉన్న దేవుడు పొడుగు ఎక్కువ ఉండకూడదు అని ఈ రకమైన వ్యామోహాల్లో దయచేసి పడవద్దు ఇదంతా కూడా ఈ అజ్ఞానుల యొక్క కపోల కల్పన అదే దాంట్లో సారములైన మాటలవన్నీ కూడా నేనే ఆ సర్వభావన అగ్ని అగ్ని రూపంగా ఈశ్వరుడు కాదు ఒక్క హోమం సంవత్సరానికి ఒక్క హోమం గృహస్థుడు ఒక్క హోమం చేయొచ్చు అగ్నిని విలే ఒక మంతరంతో రెండు నేతి బొట్లు అగ్నిలో వేయడం లేదా ఆడవాళ్ళు అయితే వంట ఉండేప్పుడు ఆ బియ్యం నీళ్లలో బియ్యం ఉంటాయి కదా ఎక్కువ బియ్యం తీసుకున్న నిప్పుల్లో వెయ్యకూడదు కొద్దిపాటు బియ్యం తీసుకుని నిప్పుల్లో వేస్తే సరిపడుతుంది అయితే ఈ రోజుల్లో నిప్పులు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అంటే గ్యాస్ పొయ్యలు లేకపోతే ఎలక్ట్రిక్ పొయ్యలే తప్ప నిప్పులు కాబట్టి లేకపోతే ఇంకొక రకంగా వైశ్వాన రూపంగా అగ్నిహోత్రుడు పొట్టలో ఉంటాడు కాబట్టి ఎవరికైనా మన మృతడు భోజనం పెట్టడం ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టడం మనం బావ మరిగినని వాడి పిల్లారిని వాడి పిల్లల్ని పిలిచి భోజనం పెట్టడానికి సిద్ధపడతాం తప్ప ఎవరికైనా సో అంటే భోజనం పెట్టినప్పుడు కూడా బంధువులకే భోజనం పెట్టడం అన్నట్టు కాకుండా ఎవరికైనా భేదవాడికి భేదాన్ని మళ్ళీ వాడి ఆర్థిక పరిస్థితి అంతా మీకు అనవసరం ఆకలిగొన్న వాడికి అన్నము పెట్టుక అది అగ్నిహోత్రం అది అగ్నిహోత్రంతో సమానం అది సర్వభావేన అంతది సర్వమునందు ఈశ్వరుల్ని భావన చేస్తూ చేయాలి సర్వభావేన వాయురూపంగా ఈశ్వరుడు గలడు మీరు చేయాల్సిందే ఉండదు వాయురూపంగా ఈశ్వరుడు గలడు అంటే వాయు రూపంగా బయట ఉండే వాయువు మీరేం కానీ మీరు ప్రాణాయామం చేసేప్పుడు నమస్తే వాయో మమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అని భావన చేస్తూ ప్రాణాయామాన్ని మీరు చేయటానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ఆకాశరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని ఆకాశ ధ్యానం చేయటం ఆకాశతత్వాన్ని తెలుసుకోవటం నామరూపములు కల్పితములు నామరూపములు యథార్థం కాదు ఇప్పుడు మీరే కొంచెం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఇప్పుడు నెక్లెస్ తయారు చేశారనుకోండి బంగారం నెక్లెస్ అన్నది మీ మీ సబ్జెక్టు మీరు మనస్సు మీ మనస్సులో ఉండే సంస్కారాన్ని బట్టి వాసనాన్ని బట్టి ఉడికే నెక్లెస్ నెక్లెస్ అని మీరు గింజుకోవడమే తప్ప అది బంగారమేది అది ఎప్పటికీ బంగారంగానే ఉంటుంది తప్ప మీరు నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ నెక్లెస్ అని ఒక లక్ష సార్లు అంటే అది నెక్లెస్ అవుతుందండి బంగారమేది అంటే నెక్లెస్ అన్నది ఏమిటనమాట బంగారం అనే తత్వాన్ని తీసుకుని దాన్ని నెత్తి మీద నెక్లెస్ అనే నామరూపాలని మీరు ఆరోపించారు అని అర్థం ఎప్పుడు కూడా నామరూపంలో ఆరోపించబడినది పిల్లవాడు పుడతాడు వాడు నామంతో పుడతాడా నామం అంటే పేరు పేరునా నేను ఆశంసలో అంటున్నా పిల్లవాడు పుడతనే నామకరణంతో సహా వచ్చి పుడతాడండి అలా పుట్టాడు వాడు పుట్టిన తర్వాత వాళ్ళు టైం ఇస్తారు హాస్పిటల్లో వాళ్ళు టైం ఇస్తారు పూర్వం నామకరణం ఎప్పుడో చేసేవారు ఇప్పుడు నామకరణం చేస్తే కానీ ఆ పిల్లవాడిని హాస్పిటల్ నుంచి బయటకు తీసుకురావడం కుదరదు అలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ముందే నామకరణం చేయాలి ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తారు ఇంక ఇటు పరిగెత్తి అవునా కొట్టుకుని ఓ పేరు ఒకటి సెలెక్ట్ చేసి వాడికి పెట్టేస్తారు కాబట్టి నామం అన్నది ఆరోపిస్తారు దేనికి రూపానికి ఆరోపిస్తారు ఓ రూపం మీ దాని మీద పెట్టే దాని మీద ఆరోపించే నామం నేను కొంచెం ఓపికగా పరిశీలిస్తే నామరూపములు సత్యము కావు ఆరోపించబడినవే తప్ప అవి యథార్థంగా ఏమండి ఉన్నది ఉన్నది పిల్లవాడా నామమా పిల్లవాడు నామం ఏమిటి మీరు పెట్టిందా లేకపోతే మీకు వచ్చిందా స్వతహాగా వచ్చిందా నేను పెట్టింది మాత్రం తెలుసుకోవడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు కాబట్టి నామరూపములు సత్యము కావు ముఖ్య నామరూపములు ముఖ్య కాబట్టి మీరేం చేయాలంటే పూరిక ఇంకా నామరూపముల ధ్యాసే పెట్టుకుని నామరూప నామరూప ఫోకస్ అదే మనల్ని ఉద్ధరిస్తుందని అనుకో ఏదో ఒక స్థాయి వరకు నామరూపాలని స్వీకరించడం తప్పుడు పిల్లలకి నామరూపాలు ఉంటాయి ఇది ఎలాగో మీకు దృష్టాంతం చెప్తా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి దృష్టాంతం సరళమే దాంట్లో కష్టమే కాదు పిల్లలకి లెక్కలు చెప్పేప్పుడు పూసల పలక ఉంటుందో పలకకి పూసలు ఉంటాయి ఆ పూసలు ఏర్ల పూసలు నల్ల పూసలు ఎల్లో ఉంటాయి వాటిని ఈ పూసల నుంచి జరుగుతూ ఉన్నావు అటు జరుగుతూ ఈ నాలుగు ఐదు కలిసితే అట్టు తొమ్మిది అని ఆ పూసలతో చెప్తాను తర్వాత కూడా వాడు పూసలతో చెప్తున్నాడు అనుకోండి విట్ డూ లైక్ ఇట్ అప్పుడు పిల్లవాడు ఏదో ఆర్టిస్టిక్ అనో ఏదో మెంటల్లీ డిప్రెస్డ్ అనో ఏదో అనుకుని అందరూ దుఃఖపడాల్సి ఉంటుంది కదా అలా దుఃఖపడాలి వాడు రెండోట మూడోట 3 ఇటువంటి కుట్టేసి టూ ప్లస్ త్రీ ఎంతరా అంటే ఫైవ్ అన్నాడు అనుకోండి మొత్తం ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొడతారు అది వీడియో తీస్తారు భద్రపరుస్తారు అన్నీ చేస్తారు వాడు అన్నందుకు దాన్ని వీడియో తీస్తారు ఒక అమ్మగారు నాకు వీడియో పంపించారు స్వామీజీ మీరు మా పిల్లవాడిని ఆశీర్వదించండి అని వీడియో పొంగించారు ఆ వీడియో ఏంటంటే వాళ్ళని కూర్చో కూర్చోబెట్టి వాడికి నోట్లో సంచా తోట ఆహారాన్ని పిలిపించారు పిల్లలకి ఆహారం తినాలని తెలియదు వాళ్ళు వాళ్ళని మై మరిపించి మరిపించి తెలిపించాలి అందుకే వాళ్ళకి ఒక ఒక ప్లేట్ ఆ ప్లేట్ మీద నెంబర్ ఉంటుంది ఆ ప్లేట్ ఫార్టీ త్రీ అని నెంబర్ ప్లేట్ ఇచ్చి అబాయ్ ఏమిట్రా అని ఈ లోపల చెంచాతోటి నోట్లో అన్నం వాడు ఫార్టీ త్రీ అని ఆ నెంబర్ ఫార్టీ మళ్ళీ అట్లీస్ వెరీ గుడ్ అని ప్రశంసించి ఏంటంటే కరెక్ట్గా చెప్పాడు కదా రషంసించి మళ్ళీ తీసేసి ఇంకో ప్లే ఇంకొక తెంచా నోట్లో అన్నం పెట్టి ఇంకో వాడు తిన తోటే తేను ఇదే చెప్పారు ఇంకొక ప్లేట్ అది ట్వంటీ వన్ మంది చెప్తున్నాడు ఆ బోయి పిల్లడు తిడుగుతా ఉంటున్నాడే వీడు రెండేళ్లకే ఇంజనీరింగ్ చెప్తున్నాడే అంటే ట్రైనింగ్ ఇచ్చారన్నమాట సపోజ్ వీడు పదేళ్ల తర్వాత కూడా అలాగే ఉన్నాడనుకో ఆ తల్లిదండ్రులు సంతోషిస్తారండి ఎంతో దుఃఖపడతారు